వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వారు రచించిన గ్రంథాలు ఆయన చెబుతూ ఉంటే తీసుకొచ్చినటువంటి గ్రంథాలు కానీ అవన్నీ ఒకెత్తు ఎలాగైతే మన శాస్త్రాలన్నీ పెట్టి భగవద్గీతను పెడితే భగవద్గీతను ఈ శాస్త్రాలు తూయలేవో అలాగనే రమణ మహర్షి యొక్క ఉపదేశ సారం కూడా సేమ్ అదే స్థితిని పొందగలుగుతుంది దాని గురించి చిన్న ఉపోద్ఘాతం ఒకసారి భారతదేశంలో మనకు చాలా వనాలున్నాయి నైమిషారణ్యమని అలా రకరకాల బదరికా వనమని రకరకాల వనాలు ఉన్నాయి అందులో దారుకా వనం అని ఒకటి దారుకా వనం ఆ దారుకా వనంలో ఋషులందరూ తపస్సు చేస్తున్నారు కఠోరమైన తపస్సు పరమశివుడి గురించి తపస్సు చేయడం ఆయన ప్రత్యక్షం అవ్వడం సిద్ధులు అడగడం ఆయన ఇవ్వడం ఈ సిద్ధులన్నీ పొందిన తర్వాత వీళ్ళు అడవి నుండి బయటికి రావడం వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం వాళ్ళ వాళ్ళ సిద్ధుల్ని ప్రకటించడం వాళ్ళ మహత్వాన్ని చూపించుకోవడం గౌరవాలు సన్మానాలు సత్కారాలు పొందడం వాళ్ళు చాలా ఆనందపడిపోవడం అబ్బామే అంత గొప్పవాళ్ళమే మళ్ళీ కొంతకాలానికి ఈ సిద్ధులన్నీ కరిగిపోతాయి కాలగర్భంలో ఎందుకని ఇవ్వబడ్డాయి కనుక అవి మళ్ళీ పోతుంటాయి అంతే కదా తయారు చేశాము అంటే అది ఏమైపోతుందో కాలగర్భంలో కరిగిపోతుంది పుట్టింది అంటే పడిపోతుంది ఇవ్వబడింది ఏంటంటే అది ఇంకో కాలగర్భంలో పోతుంది అలాగనే వీళ్ళకి సిద్ధులు పోవడం మళ్ళీ అన్ని కాలగర్భంలో కలిసిపోయేది యదా ఇహ కర్మచితో లోకహా క్షీయతే తదా ముత్రాపి పుణ్యచ్చితో లోకహా క్షీయతే శ్రీకృష్ణ పరమాత్మ ఆ పుణ్యం ఉన్నంత వాడు ఎగుడుతూ ఉంటాడు ఆ పుణ్యం పడిపోతే వాడంతటా వాడే పడిపోతాడు కాబట్టి ఇక్కడ కూడా ఆ తపస్సు ఆ తపోజనీనమైనటువంటి ఫలం ఉన్నంత వీళ్ళకి ఆ సిద్ధులన్నీ పనిచేస్తూ ఉంటాయి ఆ ఫలం తీరిపోగానే మొత్తం అన్నీ డల్ అయిపోతాయి పడిపోతుంటాయి వీళ్ళు మళ్ళీ వెళ్ళేవారు అడవికి అది గుర్తించేవాళ్ళు మళ్ళీ తపస్సు చేసేవారు కొన్ని సంవత్సరాలు మళ్ళీ శివానుగ్రహం పొందేవాళ్ళు మళ్ళీ సిద్ధులతో వచ్చేవారు ఇలా వెళ్ళడం తపస్సు చేయడం సిద్ధులు తెచ్చుకోవడం దాన్ని ప్రకటించుకోవడం వీళ్ళ గొప్పగా చూపించుకోవడం మళ్ళీ తగ్గిపోవడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇదే పని కింద కనిపించింది వీళ్ళకి ఎలాగైనా ఒక చిన్న పాట నేర్పాలి వీళ్ళు ఈ అనిత్యమైంది వచ్చిపోయేటువంటి సిద్ధుల మీద ఆధారపడుతున్నారు వీళ్ళకి ఎలాగైనా ఒక మంచి పాటను నేర్పాలి అని చెప్పి ఒకసారి ఏం చేశాడంటే మహావిష్ణువుని ప్రార్థించి ఆయన అభ్యర్థించి అయ్యా నువ్వు మంచి మోహిని రూపంలో వెళ్ళి ఆ ఋషులందరినీ డిస్టర్బ్ చేయి నేను మంచి నవయవన సుందరాంగుడిగా నేను వెళ్ళి వాళ్ళ భార్యలందరినీ డిస్టర్బ్ చేస్తాను చూడండి ఒకసారి కుదిపేద్దాం మనిషి చూడండి ఏదో ఆలోచనతో మనం చెప్పేటప్పుడు వాడు ఎక్కడో పరధ్యానంతో ఉండాలా ఉంటున్నాడు అనుకోండి మనకు డౌట్ ఇచ్చిందనుకోండి బట్ చూపుతారే ఏ చెప్పేది వినవా అని అంటాం ఒకసారి ఇలా వస్తాయన్నమాట అలాగనే వీళ్ళు కూడా వాటినే సత్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకసారి కుదపాలి బాగా కుదిపారనుకోండి అప్పుడు దారిలో పడతారు వీళ్ళు వీళ్ళని కుదపాలంటే ఎలా కుదపాలి ఎక్కడెక్కడ వీళ్ళకి మూలాలు ముళ్ళు ఉన్నాయో అక్కడికి వెళ్ళి కుదపాలి అందుకని మోహిని రూపంలో వచ్చినటువంటి మహావిష్ణు ఈ ఋషులందరినీ మాయలో ముంచెత్తి పట్టుకుపోతున్నాడు ఇంకా ఆవిడ వెనకాల చూడగానే ఋషులు పరిగెట్టారు ఈ నవయవన సుందరాంగుడుగా ఉన్నటువంటి శివుణ్ణి చూసి ఋషి పత్నులు వెళ్ళిపోతున్నారు కొంత దూరం ఋషులు వెళ్ళిన తర్వాత అందులో కొంతమందికి అనుమానం వచ్చింది ఏంటిది మన తపస్సు ఏమైంది మన స్థితులు ఏమయ్యాయి మనం చేయవలసింది ఏమయ్యాయి మనం ఎక్కడికి పోతున్నాం ఏం చేస్తున్నా ఆలోచిస్తే ఓ ఏదో జరిగిపోతుంది మనం వెనకాల కుట్ర అనుకుని ఆలోచిస్తారు ఇంట్లో పెళ్ళాలెవరు ఉంటారు వాళ్ళు పరుగులు తీస్తుంటారు బాగా ఆలోచించి ఒక్కసారి వాళ్ళు నిలబడ్డారు నిలబడి వాళ్ళ కోపం వచ్చింది ఎవరో మనల్ని మిస్లీడ్ చేస్తున్నారు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఎవరో మనల్ని మిస్లీడ్ చేస్తున్నారు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారని వాళ్ళ మీదకి వీళ్ళ తపస్సుతో కొన్ని జంతువుల్ని విషక్రిములన్నీ పంపించారు ఆయన కాలిపోతే దైవం ఉంది అప్పుడు వీళ్ళన్ని ప్రయోగాలు చేసి విఫలమైన తర్వాత అసలు ఎవరయ్యా మీరు మమ్మల్ని ఎందుకు ఇలా డిస్టర్బ్ చేశారు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఏం జరుగుతుందని అడిగితే అప్పుడు శివుడు ప్రత్యక్షమై నాయనా ఇది చేసింది నేనే ఎందుకనంటే నీ తపస్సు నీ తపస్సు సత్యమైతే నీ తపస్సు నీ మీద జరిగి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చిండేది కాదు నువ్వు దేని వెనకాల పరిగెట్టుండేవాడివి కాదు ఈ స్థితి వచ్చిండేది కాదు నీ తపస్సు కేవలం భౌతికమైంది భౌతికత వరకే నీ తపస్సు అంటే నా ఇంట్లో డబ్బు రావాలి నా భార్య బాగుండాలి నా భర్త బాగుండాలి నా కొడుకులు బాగుండాలి ఇకపోతే వాళ్ళకి పెళ్ళయింది అనుకున్న నా కోడలు బాగుండాలి ఇక వాళ్ళకి ఎవరైనా పుట్టుకొచ్చారు నా మానవుడు బాగుండాలి వాడికి పెళ్ళింది అనుకున్నా మానవుడు పెళ్ళాం బాగుండాలి వాళ్ళకెవరన్నా పుట్టుకొచ్చారనుకోండి వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి ఇదే చింత నా దేవుడి దగ్గర కూర్చుంటున్నావు అంటే నువ్వు చేసేది పూజ నో డౌట్ కానీ ఆ పూజను నువ్వు ఎందుకు ఎన్కాష్ చేసుకుంటున్నావు వదిలిపెట్టిపోయే వాళ్ళ గురించి ఎన్కాష్ చేసుకుంటున్నావు వదిలిపెట్టబడే వాటి గురించి ఎన్కాష్ చేస్తున్నావు దాన్ని సో దాన్ని పూజ ఎలాంటిది పూజ భౌతికతకు పరిమితమైన పూజ మళ్ళీ ఒక ముద్ర వేసుకున్నాను నేను ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను అనుకుంటూ ఆలోచనలో భౌతికతకే మనం పరిమితమై కూర్చుంటున్నాం ఇది ఆధ్యాత్మికత కాదు ఇది నీ సాధన కాదు నువ్వు అలా చేసుకుంటే చేసుకో తప్పులేదు నువ్వు పూజని కొడుకు గురించో పూజని కోడల గురించో పూజను భార్య గురించో పూజను డబ్బు గురించో పూజను నీ ఆరోగ్యం గురించో ఎన్కరేజ్ చేసుకో యు ఆర్ సింపుల్ డివోటీ అది తప్పు కాదు కానీ నేను ఆధ్యాత్మికంగా ఎదగాలను అనుకుంటూ నేను ఆధ్యాత్మికంగా సాధకుండా అవుతాననుకుంటూ దీనికి పరిమితం చేసుకుంటే ఇది రెండు కోరిలేట్ అవ్వట్లేదు ఎక్కడ అయితే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు తపస్సు చేసేవారు ఆ తపస్సుకి నేను మెచ్చి ఫలాన్ని ఇచ్చేవాడిని మీరు అనుభవించేవారు ఆ అనుభవించే ప్రాసెస్ లో నేను కూడా మీకు కనపడేవాడిని కాదు అంతా మీ గొప్ప కింద మీరు మహత్వాన్ని ప్రకటించుకునేవారు గౌరవాలు సత్కారాలు సన్మానాలు పొందేవారు ఆనందంగా ఉండేవారు మెల్లగా మీలో ఆ తపసు క్షీణించినప్పుడు ఆ తపస్సు యొక్క ఫలాలు క్షీణించినప్పుడు సిద్ధులు క్షీణించినప్పుడు వీరు మళ్లీ కళ్ళు తెరుచుకునేవారు అయ్యాబాయ్ మనం క్షీణించిపోతున్నాం మనం బలహీనం అయిపోతున్నాం ఇప్పుడు మళ్ళీ తపస్సుతో బలం అవ్వాలి మనం మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలని మళ్ళీ అడవు పాలయ్యేవారు తపస్సు బ్యాటరీ ఛార్జ్ అయ్యేది మళ్ళీ బయటకు వచ్చి ఇంకా నాకే నాకేంటి తిరుగనుక్కునేవారు మీరు మళ్ళీ వెన్నీ పొందేవారు మళ్లీ కోల్పోయేవారు మళ్లీ తపస్ ఇదే జరుగుతుంది పునరపిజననం పునరపిమరణం పునరపిజ్జనని జఠరే ఇప్పుడు మనం అదే చేస్తున్నాం ఇప్పుడు సపోజ్ ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చింతనే లేదనుకోండి అసలు ఈ ఆత్మ విచారనే లేదనుకోండి ఇప్పుడు మనందరం పుట్టాం రోజు అందరం ఇప్పుడు సపోజ్ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళు నమ్మిన భగవంతుని పెట్టుకుని రోజు పూలు పెట్టి పళ్ళక్కడ నివేదన పెట్టి అర్చన అష్టోత్తరం పారాయణ చేసి అక్కడ ఎదురుగుండా కూర్చొని భగవంతుడా నీకు పూజ చేశాను చక్కగా జరిగింది అంతా బాగా జరిగింది మా బాగుండాలి మా బాగుండాలి మా కొడుకు బాగుండాలి మా కోడలు బాగుండాలి మా ఇల్లు బాగుండాలి రేపు ఒకవాడు గురించి నేనేం పెద్ద పట్టించుకోను పోతే పోనీ నాకు ఇబ్బంది ఏం లేదు కానీ నా గురించి అడుగుతున్నాను అని రోజు మీరు లిస్ట్ చదివి ఆయన దగ్గర అన్నీ అయిపోయిన తర్వాత దండం పెట్టుకుని పైకి లేచి వచ్చారు మళ్ళీ రెండో రోజు వెళ్ళారు మళ్ళీ ఇవన్నీ పూజ చేశారు చాలా బాగా అడిగారు ఈ జన్మంతా అయిపోయింది మళ్ళీ దేహం విడిచిపెట్టాం మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ప్రారంభమైంది మళ్ళీ సేమ్ కంటిన్యూ స్టోరీ ఇదే మనిషిగా పుట్టామనుకోండి మళ్ళీ గుడిలోకి వెళ్తాం దేవుడి గదిలోకి వెళ్తాం భగవంతుడా నా భార్య బాగుండాలి నా పెళ్ళం బాగుండాలి నా కొడుకు బాగుండాలి నా ఇల్లు బాగుండాలి మళ్ళీ అడుక్కుంటున్నాం ఎన్ని పోని బాగుంటున్నాయి మళ్ళీ చచ్చాం మళ్ళీ మనిషిగా పుట్టాం మళ్ళీ ఇదే దేవుడి గదిలోకి వెళ్ళడం పూజ మళ్ళీ అడుక్కోవడం ఇలా ఎంతకాలం బతుకుతాని చెప్పండి ఎన్ని జన్మలు ఇలా బతకాలనుకుంటున్నారు చెప్పండి ఇదే పని ఏక పని మళ్ళీ జన్మెత్తడం దేవుడి గదిలోకి వెళ్ళడం కోరుకోవడం అడుక్కోవడం తెచ్చుకోవడం మళ్ళీ అనుభవించడం మళ్ళీ ఓ జీవితం అయిపోవడం ఒక ఎనభయో తొంభయో ముప్పయో లేకపోతే నలభైకో ఆయుష్ అయిపోతుంది పోవడం మళ్ళీ జన్మేస్తారు మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళిపోవడం మళ్ళీ సేమ్ స్టోరీ ఇలా కన్నా బోర్గలేదే ఎంతకాలం చేస్తాం ఎన్ని జన్మలు ఇలా చేస్తాం ఏంటి దీనికి ఏంటి పర్యవసానం ఏంటి దీనికి పరిష్కారం ఏంటి దీనికి పులి ఉండాలా దానికి పులి పడాలి అనంటే ఆత్మవిద్య ఒక్కటే దానికి పులి స్టాప్ ఆత్మ విచారణ ఒక్కటే దానికి పులిష్టాప్ పెట్టగలదు అందుకనే ఆ ఆత్మ విద్యని శివుడు ఆ ఋషులకి బోధిస్తాడు వాళ్ళు అడుగుతారయ్యా నిజమే మా తపస్సు ఎంత కఠోరమైన తపస్సు చేసేవాళ్ళం చీచిచ్చి అల్పమైన విషయాలకి మేము దాన్ని వాడుకున్నామయ్యా వదిలిపెట్టిపోయే విషయాల గురించి ఆ తపస్సు చేశామా అబ్బాబ్బబ్బా మాకొద్దు మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలి శాశ్వతంగా మేము దీని బయటపడాలి ఏం కావాలి ఇంకోటి కూడా ఆలోచించండి సహజంగా భక్తియోగంలో వస్తుంది భగవద్గీతలో కృష్ణుడు అంటాడు ఆధ్యాత్మిక మార్గానికి రాక ముందు వరకు ఒక మనిషి పెద్దగా ఇతరుల గురించి పట్టించుకోడండి ఆడి బతుకు లేదో వాడి సంపాదన ఏదో వాడి ఇల్లేదో వాడి వ్యాపారం ఏదో వాడి కష్టసుఖాలు ఏదో పడుతుంటాడు వన్స్ కొంత వాడి కష్టసుఖాలు తీరి డబ్బు వచ్చి కొద్దిగా హాయిగా స్థిరపడి కొంత కంఫర్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాడికంటే మెల్లగా టైం ఉంటుంది కదా ఇప్పుడు ఖాళీ ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి షిఫ్ట్ అవుతాడు ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు వాడి పరిస్థితి అంట వీడేం చేస్తున్నాడు వాడేం చేస్తున్నాడు ఎందుకంటే టైం ఖాళీ ఉంది ఇది మొదలు పెడతాడ మనిషి నిజంగా భక్తి యోగంలో సేమ్ టిపికల్ ఈ ఈ పది రోజులు మనమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాం ఒక్కొక్క అంశాలు అక్కడ కనిపిస్తుంటాయి కానీ నేను చెప్పింది మీరు ఎవరూ కూడా దయచేసి అంటే విమర్శనాత్మకంగా తీసుకోకుండా విచారణాత్మకంగా తీసుకుంటే మనం ఖచ్చితంగా మనలో ఆ ఎదుగుదల వచ్చేస్తుంది ఆత్మవిచారణ చేయించడానికి వచ్చాను అది వినగలిగితే దాన్ని నిష్పక్షపాతంగా స్వీకరించగలిగితే అంటే మళ్ళీ నేనేవైనా కొన్ని చెప్పేటప్పుడు మీకు నచ్చినవి లోపలికి తీసుకుని మీకు నచ్చినవి ఏదైనా ఉంటే దానికి మాస్క్ వేసారనుకోండి మనం ఎదగలేం అన్నిటికీ ఓపెన్ చేసి కూర్చోండి తెరతీసి ఎదుగుతాం మనం ఆ ఎదుగుదల ఎప్పుడు తెర తీసేయండి తెర తొలగించి కూర్చోండి ఏదైనా నాకే ఏదైనా నా గురించే ఏదైనా నా అభ్యున్నతికి అని కూర్చోగలిగితే విమర్శలు ఉండవి ఇక్కడ విచారణ ఉంటుంది కాబట్టి ఇక్కడ సావధానంగా కూర్చొని ఆ ఋషులు కూడా అర్థం చేసుకున్నారు పరమశివుణ్ణి అడిగారు మాకు శాశ్వతమైన పరిష్కారం చెప్పు ఇలా ఇది ఇది మాకు కూడా విసుకొచ్చేసింది అప్పుడు పరమశివుడు ఆత్మవిద్యను బోధిస్తాడా వాళ్ళకి అయితే తిరువన్నామలైలో రమణ మహర్షి గారి సన్నిధిలో మురుగనార అనేటువంటి ఒక మహాతమిళ కవి గొప్ప సాధకుడు ఇంకా రమణ మహర్షి యొక్క ఆ తపస్సుని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తుల్లో నలుగురైదుగురు ఉన్నారు జగదీశ్వర శాస్త్రులని ఒక ఆయన గణపతి ముని అని ఒక ఆయన ఇలా ఇలా ఒక నలుగురైదుగురు ఉన్నారు ఈ నలుగురు ఐదుగురులో ఈ మురుగనారనే ఆయన తమిళ కవి ఈ కావ్యకంట గణపతి శాస్త్రి గారు ఏంటంటే అటు సంస్కృతము ఆంధ్ర విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆయన స్థిరపడిపోయారు ఆయన పేరు నానా నాయన అని పిలుస్తారు ఆయన కావ్యకంఠ గణపతి మున్ని నాయనా పిలుస్తారు అక్కడంతా విజయనగరంలో నాయనగారు నాయనగారని పిలుస్తారు ఈయన వెళ్లగానే రమణ మహర్షి చూసి నాయనా అన్నారట అసలు సంబంధమే లేదు వాళ్ళిద్దరికీ అనగానే ఈయన నిశ్చేష్టుడైపోతాడు ఈయన స్తబ్దుడైపోతాడు జడీభూతమైపోతాడు మళ్ళీ రాడు తిరిగి అక్కడే ఉండిపోయాడు ఆయన అది తపస్సు యొక్క గొప్పతనం అయితే ఈ మురుగనార్ అనేటువంటి తమిళ కవి ఈ కథ ఏదైతే పురాణాంతర్గతమైన కథ ఉందో స్కాంద పురాణంలో శివపురాణంలో ఈ కథ ఏదైతే నడిచిందో ఈ ఋషులు శివుడు తపస్సు అంతవరకు చెప్పుకుంటూ వచ్చి రాస్తూ తర్వాత రమణ మహర్షి గారికి చూపించారట అది చాలా ఆనందపడ్డారట రమణ మహర్షి మంచిదయా పురాణంలో చాలా అద్భుతమైన అంశం తీసుకొచ్చావు చాలా బాగుంది అని చదువుతూ చదువుతూ శివుడు ఆత్మవిద్యను ఉపదేశించారు ఋషులకి అని అక్కడ పులిస్టాప్ పెట్టారట ఆపేశారట ఆయన ఏది ఏం ఉపదేశించాడు డ్రైవ్ అన్నారట ఆయన నాకు చేతగాలండి నేను కథ వరకే చెప్పగలను ఈ కథ ఏ కథకైతే తీసుకెళ్తుందో కంచికి నా వల్ల నేను కవిని మాత్రమే నేను జ్ఞానిని కాను అది మీరే చెప్పాలన్నారట అది మీరే రాయాలన్నారట అప్పుడు ఆ రమణ మహర్షుల వారు ఆయన స్వానుభవంతో ఆ తపస్సుని అనుభూతి చేస్తూ తీసుకొచ్చినటువంటి శ్లోకాలు తమిళంలో దీనికి తమిళంలో ఉండిపర అని ఛందస్సు పేరు ఉండిపరా అని ఛందస్సు పేరు ఆ ఛందస్సులో ఆ ఆ తాళంలో ఆ శ్లోకాలన్నీ తీసుకొస్తార ముప్పై శ్లోకాలు దాన్ని మళ్ళీ తెలుగు వాళ్ళు ఆ వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉంటే రమణ మహర్షుల వారు కావ్యకంఠ గణపతి గణపతి ముని గారు ఉన్నప్పుడు అయ్యా ఏ భాష వాడి భాషలోకి అనువదిస్తున్నాడు కానీ ఇది సార్వజనీనం అవ్వాలి సార్వత్రికమవ్వాలంటే సంస్కృతంలో చేస్తే బాగుంటుందని అంటే అప్పుడు కావ్యకంఠ గణపతి మునివారు స్వామి మీరు చెయ్యండి మీరు చేస్తే మాకెంతో ఆనందం అన్నారట అప్పుడు రమణ మహర్షులు వారు చెబుతూ ఉంటే దాన్ని కావ్యకంఠ గణపతి ముని జగదీశ్వర శాస్త్రులు వీళ్ళందరూ కూర్చొని దాన్ని ఇచ్చేసి తీసుకొచ్చినటువంటిది ఈ ఉపదేశ సారం అంటే ఆ పరమశివుడు ఏ ఉపదేశమైతే ఋషులకు ఇచ్చాడో ఆత్మవిద్యని దాని యొక్క సారాన్ని గ్రహించి మనకు అందించారు ఈయన ఉపదేశం ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి ఏమి ఇచ్చారు మనకు సారం మనకి ఈయన పండు ఇవ్వలేదు అరటి పండు ఇవ్వలేదు ఆయన తొక్క తీసి దాంట్లో ఉండేటువంటి మిగతా తీసేసి పండునే మనకిచ్చాడు ఆయన మళ్ళీ ఏం చేయాలో తెలియదో తెలుసో పాపం అందుకని అన్ని తీసి ఉలిచి నోట్లో పెట్టారనమాట అందుకని దీనికి పేరు ఉపదేశ సారమని ఇది ఉపదేశం మాత్రం కాదు మీరందరూ ఏమండి మేము పలానా గురువు గారి దగ్గర ఉపదేశం పొందేమండి పలానా గురువు గారి దగ్గర ఉపదేశం పొందేవండి అని అంటారు కానీ ఈ రోజు మీరు పొందబోయేది ఈరోజు నుండి ఉపదేశం కాదు ఉపదేశ సారం కాబట్టి ఈ ఉపదేశ సారాన్ని మనకు ఈ రకంగా ప్రారంభించారు అయితే ఏ గ్రంథమైనా ప్రారంభించేటప్పుడు మనకు సాంప్రదాయం ఉంది ఏంటనంటే ఒక సాంప్రదాయమైన శైలిలో ప్రారంభం వాలి గ్రంథం ఓంకారశ్చ అథ శబ్దశ్శ్చేతౌ బ్రహ్మణపురా కంఠం భిత్వా వినిర్యాద తస్మాన్ మాంగళికా ఉభౌ ఓం అథం అథ ఓం అథ అని అంటే ఈ ప్రకృతి ముందు తయారవ్వకముందు ఆ బ్రహ్మగారు మొట్టమొదట తపస్సు చేసి ఒక అక్షరం ఉచ్చరించారట ఏంటి ఓ అదే మొట్టమొదట పుట్టినటువంటి శబ్దం ఈరోజు సైంటిస్టులు అందరూ కూడా అంటారు అసలు ఈ ప్రకృతికి ప్రధానమైనటువంటి మూల తత్వం శబ్దము ప్రకాశము సౌండ్ అండ్ లైట్ ఇవే ప్రకృతి అంటే ఇంకేం లేదు ఇప్పుడు మనం కూడా అంతే శబ్దాత్మకం మన శరీరం మనకు తెలియదు కానీ మీ రెండు చేతులతోటి మీరు శ్రద్ధగా వినండి ఇలా మీ రెండు చెవులు ఉంటాయి కదా ఈ బటన్స్ లాగా ఉంటాయి దీని బాగా నొక్కండి ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళి ఇప్పుడు నొక్కితే ఏం వినపడదు మీకు మీ ముక్కును కూడా కొంతసేపు అలాగా అంటే పూర్తిగా అదివి ఇంకా మళ్ళీ ఉండం అంటే గాలి ఆడాలి కొద్దిగా అంటే ఆ సౌండ్ అనుభూతి పొందడం కోసం నేను చెప్తున్నాను మీ లోపలు ఉండేదంతా శబ్ద ప్రకృతి రెండోదేం లేదు లేకపోతే ప్రకాశం ఎలాగా ప్రకాశం అంటే శబ్దాన్ని ఇవి ఇవి మూసి చూడొచ్చు కానీ వెలుగుని వీటి మూసి చూడలేము కళ్ళు మూసుకుని లోపల ఆ వెలుగుని చూడగలగాలి కాబట్టి లోపలు ఉండేది శబ్దము ప్రకాశమంతే అది సృష్టికి కారణం సౌండ్ అండ్ లైట్ అంటే ఇంక రెండోది మూడోది ఏం ఇక్కడ ఆ ఎనర్జీ రెండు రకాలుగా బయటకు వచ్చింది శక్తి ఒకటి శబ్దాత్మకం రెండు ప్రకాశాత్మకం మీరు ఫ్లైట్ ఫ్లైట్లో కనుక పైకి వెళ్ళిపోయారనుకోండి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆ హోరు భీకరమైన హోరు మనం తట్టుకోలేం వెలుగు హోరు ఇవి రెండే కనిపిస్తాయి ఇంకేవో రూపాలు కనపడం అక్కడ అదే ప్రకృతి పైకి వెళ్ళే కొద్దీ రూపాలు ఉండవండి ఈ రూపాలన్నీ కింద ఉన్నంతవరకే కింద పోడుంటేనే రూపాలు ఈ నామరూపాలన్నీ కిందనే పైకి వెళ్ళే కొద్దీ నామరూపాలు ఉండవండి ఒక భీకరమైన హోరు శబ్దం వెలుతురు వెలుగు ఇవి రెండే ఉంటాయి ఇక్కడ మనం ఈ నామరూపాలు పెట్టుకుని జంజాటాలు గందరగోళాలు వాడు వీడు ఇద్దెంత అదంతా వాడిని వీడిని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఎదగడం మొదలు పెడితే ఈ నామరూపాలు కనపడవండి ఈ నామరూపాలు ఎలా కనిపిస్తే తెలుసండి నాకు ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ అనమాట ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఏంటనంటే ఆకాశం ఉంటుంది కదండి మప్పులు ఓ బుడుపులు బుడుపులు బుడుపులు ఇంతింత మొక్కలు ఇంతింత మొక్కలుగా ఉంటాయి ఇక్కడి నుంచి చూస్తుంటే ఫ్లైట్లో ఎక్కిన తర్వాత ఒక స్థాయికి వెళితే డొమెస్టికల్ ఫ్లైట్స్ కాదు అవి ఒక రేంజ్లోనే పోతాయి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కామను ఇంకా కొద్దిగా హయ్యెస్ట్ రేంజ్లోకి వెళ్తుంటాయి ఇంకొద్దిగా రేంజ్లో వెళ్తాయి అది వెళ్ళే కొద్దీ అసలు విచిత్రాతి విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ నేను అవి చూస్తూ మనం ఆకాశం అంటే తెల్లగా కనిపించే మబ్బులు అనుకున్నాం లేకపోతే మధ్య మధ్యలో ఉండే బ్లూనెస్ అనుకున్నాం అసలు వీరెందుకు ఉండవండి అక్కడ ఫన్నీథింగ్ ఏమిటనంటే పైకి వెళ్ళే కొద్దీ అసలు రంగులు ఉండవు ఈ మబ్బులు ఉండవు ఈ రూపాలు ఉండవు అసలు ఏమిటో శూన్యము అనేది కళ్లకు కట్టినట్టు అక్కడ అనుభవ శూన్యాన్ని ఎవడం చెప్పలేడు కదా అనుభవ అక్కడికి వెళ్ళే శూన్యం అంటే ఏంటో అసలు మతిపోతుందండి నిజంగా ఆ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నాకు ఉపాసన చేస్తానండి మనస్సు కూడా ఎంత తేలికైపోతుందనంటే బా అంత తేలికైపోతుంది అరే మనల్ని కనుక ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తే ఇక్కడ ఎవరు ఉండరు అక్కడ నేను ఉంటాను అక్కడ ఎవరిని నేను బేరీజ్ వేసుకుంటానండి ఎవరితో నాకు ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి ఎవరూ లేనప్పుడు నాకేమన్నా ఈర్షా ద్వేషాలు ఉంటాయా నేను ఒక్కడనే ఉన్నాననుకోండి ఇంకెవరూ లేరనుకోండి ఎవరితో ఈర్షా ద్వేషాలు లేవు ఇక్కడ ఇంకొకటి ఉంది అనుకుంటేనే బేరీజ్ వేసుకుంటాను ఇంకా మొదలవుతుంది డ్యువాలిటీ అంటే మన శాస్త్రం అంటుంది రెండో దాన్ని చూడడం వల్ల నీకు సమస్య వచ్చింది అసలు ఉండేది ఒకటే దాన్ని చూడలేకపోవడం వల్ల దీనిలా చూడడం వల్ల ఈ రెండు కారణాలు నీ సమస్యకి ప్రధానమైన కారణం ఉన్న ఒక్కదాన్ని గుర్తించకపోవడం ఒక కారణమైతే రెండో కారణం రెండో దాన్ని మూడో దాన్ని నాలుగో దాన్ని ఐదో దాన్ని రకరకాల భేదాల్ని ను కల్పించుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలేవన్నీ కాబట్టి సమస్యలు వీటన్నిటికీ కారణమేంటి కల్పన అందుకనే లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక అద్భుతమైన నామం ఉంది కల్పన రహిత కాష్ట అకాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామేళితరంగిత కనత్ కనకతాటంక లీలాగ్రహదారిణి కల్పన రహిత అంటే ఈ కల్పనలన్నీ ఎక్కడైతే పడిపోతుందో కల్పనలన్నీ రహితములైతే ఎక్కడైతే అయిపోతాయో కాష్ట ఆ పరాకాష్టలో కాంత అకాంతార్థ విగ్రహ ఎంత గొప్ప సూత్రం చూడండి భేదించి దర్శించి అందులో మన స్వరూపాన్ని చూడగలిగే ప్రయత్నం చేయండి అందులో అన్ని వాక్యాలు అక్కర్లేదండి ఒక్కటే వాక్యం చాలు విష్ణు సహస్రనామం ఉందా నేను విష్ణు సహస్రం ఎప్పుడు పారాయణం అంటే అదేదో గొప్ప అనుకోకండి పారాయణం చేయను అంటే చాలా గొప్పగా చెప్తున్నాను అనుకోకండి వెయ్యి నామాలు అక్కర్లేదండి మొట్టమొదటి చెప్పేశాడు ఆయన విశ్వం విష్ణు అయిపోయింది ఉపదేశం అయిపోయింది ఒరే విష్ణువు అంటే ఎక్కడో అలవైకుంఠపురంబు నామూల సౌదామినని పాలకడల్లో పడుకున్నాడు అనుకోకు ఈ విశ్వమే విష్ణు ఇప్పుడు ఈ విశ్వమే విష్ణువైనప్పుడు నాకు ప్రతి అణువు కనిపించేది ఆ విష్ణువైనప్పుడు నాకు వ్యయ నామాలతో పరిమితం చేయక్కలేదు పరమాత్ముణ్ణి అనంత నామాలు వాడివి అనంతం వాడు వెయ్యతో పరిమితం అవ్వడు అనంతం కదండి విశ్వమే వేదం పురుష తద్విశ్వముపజీవతి కాబట్టి ఇక్కడ కూడా ఆ బ్రహ్మగారు మొట్టమొదట ఆ శబ్దాన్ని ఉత్పత్తి చేసినప్పుడు ఓం అనే శబ్దం వచ్చింది ప్రకాశం వెలువడింది ఆయన నుంచి ఆ తేజస్సు ఆ శబ్దము ఆ ప్రకాశమే ఈ సృష్టికి కారణమైంది సృష్టి ప్రారంభమైన తర్వాత ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇంకా సృష్టి తనంత తానుగా ఇంకా కదులుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి డ్రైవర్ ఏం చేస్తాడు ఇదే సృష్టి చేశాడు ఆయన డ్రైవరు ఎప్పుడు వాడి పని అంటే మనం అంతా బండిలో కూర్చున్న తర్వాత తాళం తిప్పడం వాడి వంతు అవునా తర్వాత ఎక్సిలరేట్ చేసి రైస్ చేసి తాళం తిప్పుతాడు తర్వాత గేర్ వేస్తాడు క్లచ్ మంచి కాల్ చేసి ఎక్సిలరేటర్ మీద పెట్టుకుంటాడు ఇంకా వాడు ఏం చేయడు లాస్ట్ స్టీరింగ్ పట్టుకుని కూర్చుంటాడు ఇంకా అన్నీ దానిపైన అది బండి చేసుకుంటుంది అలాగనే బ్రహ్మ కూడా ఓమని శబ్దం ఉత్పత్తి చేసి తపస్సు చేసి తన నుండి ప్రకాశాన్ని తీసుకొచ్చి ఈ సృష్టికి పునాది వేసేశాడు అంటే ఎంతవరకు తను కృషి చేశాడు అనంటే సృష్టి తనంత తానుగా నడిచిపోయేటువంటి స్థితి వచ్చేదాకా బ్రహ్మ ప్రయత్నం ఆ తర్వాత సృష్టి కదిలిపోతూ ఉంది ఇంకా ఇంకా బ్రహ్మగారు కూర్చున్నారు ఇంకా జరిగిపోతూ ఉంటుంది స్టార్ట్ చేయడానికి వాడు కావాలి మళ్ళీ ఎండ్ చేయడానికి వాడు కావాలి మధ్యలో అవాంతరాలు జరగకుండా ఉండడానికి వాడు కావాలి అందుకని స్టార్ట్ చేయడానికి బ్రహ్మ అవాంతరాలు రాకుండా విష్ణు ఎండ్ చేయడానికి శివుడు మూడు రూపాలతో ఆ పరమాత్ముడే ప్రకాశిస్తాడు కాబట్టి అటువంటి బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించేటప్పుడు ఓంకారము ఆ సృష్టి అంతా కూడా ఒక స్థితికి వచ్చిన తర్వాత అథా అని పూర్తి చేస్తారు కాబట్టి రెండు శబ్దాలు మాంగళికావు భౌ పురా బ్రహ్మణ కంఠం భిత్వా వ్యక్తంగతా ఆయన యొక్క కంఠాన్ని చీల్చుకుంటూ ఈ రెండు శబ్దాలు బయటకు వచ్చాయి కాబట్టి తస్మాన్మాంగళిక ఉభౌ అందుకనే ఏ గ్రంథాన్ని గ్రంథకర్త రచిస్తున్న ఓంకారంతో కానీ అథశబ్దంతో కానీ ప్రారంభిస్తారు అందుకనే అథాతో బ్రహ్మజిజ్ఞాస అథాతో ధర్మజిజ్ఞాస అన్ని అథశబ్దం కానీ ఓంకారంతో కానీ కానీ ఈ ఉపదేశసారం ఈ రమణ మహర్షి ఆయన మీద ఒక విమర్శ ఉంది ఏంటంటే ఆయనకి గురువు లేడు ఆయన సాంప్రదాయవేత్త కాదు ఏదో ఒక మిస్టిక్ ఆయన అంతే హీస్ నాట్ ఎ ట్రెడిషనల్ బ్రాట్ అప్ పర్సన్ ఈజ్ ఎ మిస్టిక్ అంతే హీ ఈజ్ క్లాసికలీ ట్రెడిషనల్ పర్సన్ అసలు ఈరోజు సో కాల్డ్ మేమందరం ట్రెడిషనల్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా రమణ మహర్షి ముందు వెలవెళ్లపోవలసినటువంటి క్లాసిక్ ట్రెడిషన్ ఆయన దగ్గర ఉంది పరమాచారులు వారి దగ్గరికి ఒక పెద్ద ఫారినర్ వెళ్ళి అయా మిమ్మల్ని నడిచే దేవుడు అంటారు మీరు చాలా జ్ఞాని అని అంటారు అంటే ఆయన నవ్వుకుని ఒక మాట అది అంటారు మాత్రమే నువ్వు చూడాలనుకుంటున్నావా అన్నారట అవునండి ఇక్కడి నుంచి కంచీపురం నుంచి తిరువన్నామలకి వెళ్ళు అక్కడ గోచి పెట్టుకుని ఆయన కూర్చొని ఉంటాడు వెళ్ళి చూడు కళ్ళతో చూడు అన్నారు వాళ్ళందరూ చెబితే నువ్వు విని వచ్చావు వినికిడి జ్ఞానమే కానీ ప్రత్యక్ష వేద్యం వెళ్ళి చూడు అక్కడ అన్నారు అంటే అంత ట్రెడిషనల్గా బ్రతికినటువంటి పరమాచారులు వారే ఆయనకి మోకరిల్లారు ఒక రకంగా అంటే ఇంత సాంప్రదాయమే రమణ మహర్షి పాదాలకి మోకరిల్లిందనంటే ఆయన ఇంకెంత గొప్ప సాంప్రదాయవేత్త అయి ఉండాలి కాబట్టి అటువంటి రమణ మహర్షి ఈ ఉపదేశ సారాన్ని ప్రారంభిస్తూ ఆయన ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ పతన కారణం ఫలమ శాశ్వతం గతినిరోధకం ఇలా మొదలు పెడతారు నిజంగా ఇక్కడ ఓంకారం లేదు అతశబ్దం లేదు ఇది సాంప్రదాయమైన గ్రంథం ఎలా అవుతుంది